నేను పడుకున్న స్టైల్లో నుంచి ఎప్పుడన్నా కదిలేనా కదలలేదు నేను నా యోగ నిద్రలో నుంచి ఎప్పుడన్నా రెప్పన్నా కదిల్చేనా కదల్చలేదు మరి నా పోస్చర్ ఏ చెప్పటలే నేనేమి కదలట లేదని అసలు కదలనటువంటి వాళ్ళే సృష్టి స్థితికారకులు లయకారకులు ఆ బ్రహ్మగారు కదిలినట్టే కనపడడు ఈ విష్ణువు కదిలినట్టు కనపడడు ఆ శివుడు అసలే కదలడు చూడండి కదిలే ప్రపంచాన్ని కదలని త్రిమూర్తులు ఆధారంగా ఉన్నారట మన పురాణం కూడా ఏం చెప్పింది చూడండి ఇప్పుడు అంటే అన్యాపదేశంగా నీకు ఏం చెప్తోంది నాయనా కదిలే దాంట్లో కదలని దానిని గుర్తించాలి అప్పుడే నువ్వు స్వరూపజ్ఞానాన్ని పొందుతావు ఇలా జాగ్రత్తగా అభిమాన త్యాగం చెయ్యాలి అలా అభిమాన త్యాగం చెయ్యాలి కానీ కర్మ సన్యాసం గాని కర్మ చేయడం గాని నీకు స్వరూప జ్ఞానాన్ని ఇవ్వలేవు కర్త అనే అభిమానాన్ని సాధకులు తప్పక త్యేజించాలి హరి ఓ శ్రీ గురుగ్యో నమ హరి పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్యతే ూర్ణస్య ఓర్ణమాదాయర్ణమెవశిష శాంతిష్ాంతిష్ాంతి హరి శ్రీగరుభ్యో నమరి నారాయణ నారాయణ గురు సైరామ్ అండి